హరి ఓ శ్రుతిస్మృతిపరాణానామాలయ కరుణాలయోభగవత్దశంకర లోకశంకర మన సుప్రతిష్ట ప్రతిష్టం ఆవిరాదే వేదస్ మనీ స్థుతం నేసీ అహోరాత్రం సందా నదిష్యామిష్యాం ఓ శాంతి శాంతిశాంతి ఏ సృష్టాస్మిన్ మహ్జర్ణవే ప్రాపతన్ తమశనాయా పిపాభ్యా అన్వవాజమ్రువన్ ఆయతనన్నస్త ఇప్పుడు సభ దేవతలో సృష్టింపబడ్డారు గోళకము ఇంద్రియము దేవత ఆ విధంగా సృష్టింపబడ్డారు విరాట్ పురుషుని యొక్క దేహము దేహమునందు గోళకము గోళకమునందు ఇంద్రియము ఇంద్రియమునందు దేవత అవి దేవతలు అవిరాట్ పురుషుని దేహంలో భాగముగా సృష్టింపబడిన అట్టి తాహ అంటే అట్టి ఏతా ఈ దేవతలు సృష్టాహ సృష్టింపబడిన వారై ఈ మహా సముద్రంలో పడ్డారు ఎందుకంటే నీళ్లు అప్రధానములైన పంచభూతముల నుండి కదా సృష్టించాడు అప్రధానములైన పంచభూతములు ఉన్నాయి ఇదే పెద్ద సముద్రం సంసార సముద్రం దాంట్లో పడ్డారు ఈ దేవతలు అంటే దేవతలకి కూడా సంసారం తప్పలేదన్నమాట తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ దేవతలందరూ అవిరాట్ పురుషుణ్ణి అవిరాట్ పురుషుని యొక్క ఉన్నారుగా అధిరాట్ పురుషుడు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ఎందుకని ఆకలి దక్తి కలతో మొరపెట్టున్నారు ఓకే అంటే దేవతలకు కూడా ఆకలి దత్తిగా పీడించడం మొదలుపెట్టాయి వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు అధినాత పురుషుడిని తాహ దేవతాశం శ్రీలింగం దేవత తాహ అని ఆ దేవతలు ఏనం అబృవన్ ఎనం అని ఆ విరాట్ పురుషుడిని ఉద్దేశించి పలుకుతున్నారు ఇంతకుముందు విరాట్ పురుషుని ప్రసక్తి వచ్చింది ఓసారి అంచేత ఏనం అన్వాదేశము అంటారు ఓసారి వచ్చిందాన్ని మళ్ళీ ప్రస్తావించేటప్పుడు ఏనం అలా కాకుండా మొట్టమొదటిసారిగా ప్రస్తావించేప్పుడు ఏతం ఏతం ఏనం అని కదా ఆ ఏనం అనేది అన్వాదేశంలోనే వస్తున్నాయి ఎనం అంటే ఇంతకుముందు ప్రొఫెక్ట్ వచ్చింది కాబట్టి ఏనం ప్రయోగించాలి ఏనం అబ్బురు వన్ ఆ దేవతలద్దరూ ఈ విరాట్ పురుషులు ఉద్దేశించి ఇట్లు పలుకను ఏమని అయ్యా విరాట్ పురుష మాకు ఏదైనా ఒక నివాస స్థానమును ప్రతి కనిపెట్టుము ఆ అంటే నివాస స్థానము దానిని కనిపెట్టుము ఎందుకంటే ఏ నివాస స్థానము ఉందైతే మేము కుదురుగా ఉన్నవారమై ప్రతిష్ఠిత అన్నం అదామ మా ఆటలు వేస్తోంది దిక కూడా గలదు ఆహారమును భుజిస్తాము ఇది ఆదేశంగా పారుకోలేదు అది మంత్రం దేనికి భాష్యం ఈ మంత్రాలను మీరు పురాణ కథల్లాగా తీసుకోకూడదు మంత్రాలకి భాష్యకారులు దాంట్లో ఉండే సందేశాన్ని లేక సంకేతమును ఆయన సూచిస్తారు దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది తా ఏ తా అగ్య దేవత ఆ ఓకే ఎవరి దేవతలు అగ్ని వాయువు ఆదిత్యుడు దిగ్దేవత ఓషధ వనస్పతి దేవత చంద్రుడు మృత్యువు అబ్దేవత ఈ దేవతలు అంతవరకు వచ్చాం ఆ లిస్ట్ అలా ఉంది ఆ దేవతలు లోకపాలత్వే సంకల్ప్య సృష్ట ఆత్మా అని మొదలైంది ఆత్మావాయుదమైతే వాద్ర ఆసీట్ ఆత్మ అనేది బ్రహ్మ అనే పదానికి పర్యాయము ఇప్పుడు ఈశ్వరేనా అంటున్నారు అంటే ఇప్పుడు ఆత్మకి ఈశ్వర శబ్దం పర్యాయము అదే ఈ పుస్తకంలో ఆత్మ అండి తప్ప ఈశ్వరుడు లేడని వాళ్ళని ముట్టి ఇప్పుడు ఉపనిషత్తులో ఆత్మ అనే తప్ప అంటే ఆత్మయే ఈశ్వరు ఇలాంటి మాటలు అసందర్భమైన మాటలు వెరీ అన్ఫార్చునేట్ అంటే వేదాంతం తెలియని వాళ్ళందరూ కూడా వేదాంతం బోధించడం ప్రారంభిస్తే అరపూరా అంటే సగం సగం వేదాంతం బోధించడం ప్రారంభిస్తే వేరేది ఉంటుంది తైత్రీయంలో ఈశ్వరుడు ఉన్నాడు కానీ ఐతరేయంలో ఈశ్వరుడు ఎందుకంటే ఎక్కడ ఈశ్వర హెద్ది ప్రయోగం ఉండదు ఆత్ముంటే ఈశ్వరుడే ఆ ఈశ్వరుని చేత సృష్టింపబడ్డారు ఈ దేవతలందరూ కూడా ఎందుకోసం సృష్టింపబడ్డారండి లోకపాలకులను సృష్టిస్తాను అని సంకల్పించి సృష్టింపబడ్డారు అవి వీళ్ళందరూ లోకపాలకులు మామూలు వాళ్ళు ఏం కాదు ఈ దేవతలు అస్మిన్ సంసార అస్మిన్ అర్ణవే సంసార సముద్రే మహతి అదే వాళ్ళు ఈ సంసార సముద్రంలో పడ్డారు అర్ణవము అంటే సముద్రం ఇక్కడ సముద్రం అంటే నీళ్ళ సముద్రం కాదు సంసార సముద్రం ఓకే సంసారము సముద్రంలో పడిపోయి చాలా పెద్ద సముద్రానికి ఇప్పుడు ఈ సముద్రానికి వర్ణన సంసార సముద్రానికి వర్ణన ఈ వర్ణన కంఠస్థం చేసి పెట్టుకోవచ్చు ఎక్కడైనా సంసార సముద్రం మీద ఉపన్యాసం చెప్పాలంటే ఈ వర్ణన తాగితం నాలుగు మాటలు రాష్ట్రని చెప్పి నేను నా నన్ను సంసార సముద్రం గురించి ఉపన్యాసం చెప్పమంటే నేను ఈ పేరాగ్రాఫ్ రాస్తుంది అక్కడ గంట సేపు ఉపన్యాసం చెప్పేసి వచ్చేస్తాను నాకంట తేల్ట్ ఈ వర్ణ చాలా గొప్ప వర్ణన ఇట్ ఈస్ దే సెకండ్ అధ్యాయ థర్డ్ వల్లి బిగినింగ్ ఇట్ ఈజ్ చాలా బాగుంటుంది మహతి అవిద్యా కామ కర్మ ప్రభవ దుఃఖోదకే ప్రభవ దుఃఖో ఈ సంసారం అనేది సముద్రం సాహిత్యంలో రూపకాలంకారము అంటారు రూపకం చేస్తూ ఉంటారు అంటే ముఖమే చంద్రుడు అంటే ఊరుకున్నాను ముఖమే చంద్రుడు కర్ణులే పద్మముడు మెడయే శంఖము అని ఇలా మొదలుపెట్టారనుకోండి దాన్ని సవయవ రూపకము అంటారు ముఖమే చంద్రుడు అని ఊరుకున్నారనుకోండి దాన్ని నిరవయవ రూపకము అంటారు ఒక్కటే చెప్తే ఇంకా అవయవాలు అని చెప్పలేదు అవయవాలు ఉంటే మిగతా పాటలే అని చెప్పలేదు ఒకటి చెప్పి మిగతా పాత్రలు కూడా చెప్తే సవయవ రూపకము ఇక్కడ సవయవ రూపకము సంసారమే సముద్రము అనే ఆపేసాలు అనుకోండి ఒకటే రూపకం కానీ ఇప్పుడు ఇంకా లాగే చెప్పుకుంటూ సంసారం సముద్రం అలాగా అవును అయితే మన నీళ్ళు ఉంటాయి కదా ఈ సంసారంలో నీళ్ళు ఏమిటి అంటే ఇప్పుడు అజ్ఞానం ఉంటుంది అంటే వీటికి ఆత్మస్వరూపం తెలియదు అదే అజ్ఞానం అంటే అంటే ఆత్మపూర్ణము అని తెలియదు తెలియకపోతే వీడికి నేను అవుతుడను అనేది వెళితే అనుభవానికి వస్తుంది అజ్ఞానం చేత దాని చేత కోరికలు పుడతాయి కోరికలు పుట్టినప్పుడల్లా ఆ కోరికలు తీసుకోవడాని కర్మలు చేస్తాయి దీని నుండి మహా దుఃఖం పుడుతుంది ఈ వలస అవిద్య కామ కర్మ ఆ దుఃఖమే ఈ సంసార సముద్రంలోని నీళ్ళు అవిద్య అవిద్య దాని నుండి పుట్టే కోరికలు వాటిని బట్టి చేసే కర్మలు వాటి నుండి పుట్టే దుఃఖమే నీరుగా గలది అదే సంసార సముద్రం ఓకే తీవ్ర రోగ జరా మృత్యుమహాగ్రాహే కాబట్టి సముద్రంలో తిమింగళాలు ఉంటాయి కదా మరి ఈ ఇంట్లో ఉంటాయా అవి సముద్రం ఉంటాయి ఏదైతే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి అదో అదే తిమింగళాలు క్యాన్సరు హార్ట్ ప్రాబ్లము డైబెటీస్ పెద్ద తిమింగల ఇవన్నీ తర్వాత ముసలిధనం వస్తుంది అవి తిమింగళాలు ఫైనల్ గా సింగళమింగ్ చేసినట్టుగా చావు వచ్చేస్తుంది ఇవే తెలియదు తీవ్రమైన రోగములు వృద్ధాప్యము చావు అనే గలములు కలిగినట్టు గ్రాహ అంటే పట్టుకునేది సముద్రంలో పట్టుకునేది మొసలి పెద్ద మొసలు పెద్ద తిమింగలం తిమింగలములు కాదండి మొసళ్ళే మొసళ్ళే పెద్ద మొసళ్ళు కలిగినట్టు షార్క్స్ అన్నారా అయితే తిమింగలములే పోషన్ అన్నప్పుడు మొసళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తిమింగలంలే కాబట్టి షార్క్స్ మరి మొసళ్ళు అంటే మురికి నీరు ఉండాలి సముద్రంలో ఉండవు అనాథవు ఈ సంసారం ఎప్పుడు మొదలైందంటే దీనికి ఆది ఉండదు అజ్ఞానానికి ఆది ఉండదు జ్ఞానానికి ఆది ఉంటుంది తప్ప అజ్ఞానానికి ఆది ఉండదు వెలుగుకి ఆది ఉంటుంది తప్ప చీకటికి ఆది ఉండరు ఓకే అనాథం అంటే ఆది లేనిది అంటే అర్థం ఆదిని నిర్ధారింప శక్యం కాదు కానీ ఆగిందో గచ్చిందో మానిందో అది నిర్ధారించడం కష్టం అది అనంతే అంతము లేనట్టు అంటే ఈ సంసార సముద్రము ఆత్మజ్ఞానము చేత దూరం అవ్వాలే తప్ప ఆత్మజ్ఞానము కలుగనంత వరకు వీడు దాంట్లో పడి కొట్టుకుపోతుంది ఉంటాడు అది అనంతి అంటే అభిప్రాయం ఆత్మజ్ఞానానికి మినహాయింపు అది ఉంటే అంతమవుతుంది లేకపోతే మాత్రం ఇంకా అంతం అవుతుంది అప్పుడు సాధారణంగా నదిలో పడేశారు ఇంకో కొంత దూరం ఈత కొట్టి గట్టి ఇక్కడ ఇండి ఈత కొట్టి గట్టి చేరుకోవడం అంటే ఉన్నాడు ఆవలి తీరము లేనట్టుయూ మీరు ఆ పట్టుకునేది ఏది లేనట్టుయూ నదిలో పడ్డానుకో ఏదో దొంగో కట్టో ఏదో ఒకటి వస్తుంది పట్టుకోవడానికి ఇక్కడ ఇంకా పట్టుకోవడానికి ఏమి ఉండదు అలా పడి ముందు మునిగిపోతూ ఉండడానికి ఓకే సో అదే ఆలంబం ఏమి ఉండదు పడవ లేకపోతే కొయ్య మొదలైనవి ఏదైనా ఉంటే పట్టుకొచ్చు కదా అలాంటివి ఏమీ ఉండదు ఈ సంవసార సంసార సముద్రంలో కూడా అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు సముద్రంలో పడేశారనుకోండి ఆ కొంత దూరం గెలవెళ్ళాడిన తర్వాత అక్కడ ఏదో తో ఫోజు తగ్గి కరెక్టాలు బాగా తగ్గినప్పుడు అలా పైకి తేలి కొద్దిగా అమ్మా అనే ఆయాసం తీర్చుకోవచ్చు ద్రంలో కూడా అలాగే ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఒకసారి అంత సుఖం కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ సంసార సముద్రంలో అదే విశ్రాంతి ఓకే విషయములకు ఇంద్రియములతో పుట్టిన కొద్దిపాటి సుఖమనే విశ్రాంతి కలిగినట్లు ఆ సుఖం ఎలా ఇంద్రియములతో విషయములతో సంబంధం కలిగినప్పుడు పుడుతుంది ఆ సుఖం అంటే వీడు సముద్రంలో కొట్టుకుపోతూ ఉంటాడు కొట్టుకుపోతూ ఉంటే చాలా నీరసంగా ఉన్నప్పుడు పక్కన ఏదో చిన్న చేప అలాగోటో కనపడుతుంది కనపడితే వీడు దమ్ముని పక్కను దాన్ని పట్టుకుంటాడు దాన్ని నవ్వులుంటాడు అనుకోండి అలాగే నవ్వుతే కొంచెం ఆకలి తీరినట్లు కొంత వస్తుంది అది సుఖమే కానీ ఆ రకంగా ఈ సంవత్సరంలో పడి కొట్టుకుపోయి కూడా ఎవరివో చిన్న చిన్న సుఖాలు లభిస్తూ ఉంటాయి భిక్ష చేసుకుని బతికే సన్యాసికి సుఖం ఎప్పుడో సుఖం ఎప్పుడో సుఖం మంచి భిక్ష లభించినప్పుడు ఏదో సుఖం లేకుండా ఏదో సుఖం లభిస్తుంది ఏదో సుఖాలు వస్తున్నాయి నిత్యం ఇంట్లో వండించుకు వాళ్ళ సుఖం కాకపోయినా ఏవో సుఖాలు చిన్న చిన్న సుఖాలు వస్తూ ఉంటాయి కదా సంసారం అంటే అలాగే ఉంటుంది అసలే సుఖములు లేకుండా ఉండదు అదే పంచేంద్రియార్థ తృన్మారుత వినర్థ శృత మొత్తాన్ని దాన్ని మీరు పలకలేయారు కదా పంచేంద్రియార్థ తృణ విక్షేత అనర్థశత మహోర్మౌ అంటే మరి సముద్రంలో పెద్ద పెద్ద తరంగాలు ఉంటాయి కదా మరి సంసార సముద్రంలో ఉంటాయి ఉంటాయి ఏమిటంటే పెద్ద పెద్ద ఆపదలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ ఆపదలే పెద్ద తరంగము ఈ ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఐదు ఇంద్రియాలు ఉంటాయి వీటికి ఈ ఐదు బయట ఐదు విషయాలు ఉంటాయి ఈ ఇంద్రియములకు విషయములపై ఆశ ఆశ ఉంటుంది ఈ ఆశ అనే గాలి వీచి పెద్ద తరంగం పుడుతుంది ఆ తరంగం పెద్ద ఆపదయే తరంగం అది ఇక్కడ రెండో తరంగా ఓకే పంచ ఐదు ఇంద్రియ ఇంద్రియముల యొక్క అర్థ విషయముల ఎందలి త్రుట్ ఆశ ఆశ అనే ఆ నా అవుతుంది మారుత పెద్దగాలి యొక్క విక్షోభ పెద్ద క్షోభచే పుట్టిత పుట్టే అనర్థశత వందలాది ఆపదలు అనే మహోర్మ పెద్ద తరంగములు కలిగినట్టు అరీ సంసార సముద్రం ౌరవాద్యేక నిరయత్యాదికూజితక్రోశనోద్భూత మహారవేారౌరయ సముద్రం పెద్ద గోళకంగా ఉంటుంది సౌండ్లు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ధ్వని వస్తుంది కదా సముద్ర సముద్రంలో మరి ఈ సంసార సముద్రంలో ధ్వనులు వస్తాయా అన్నారు వస్తాయ ఏమిటి ఇక్కడ ధ్వనులు ఉంటే వీళ్ళు ఆ నరకంలో పడిపోతారు ఈ ప్రాణులు నరకంలో పడిపోతారు నరకంలో పడిపోతే అక్కడ ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అయ్యో అమ్మో అని కోతలకు తర్వాత భోరు భోరు మనం ఏడుస్తూ ఉంటారు జనులు ఇవే ఈ సంసార సముద్రంలో ఉండేటువంటి పెద్ద ధ్వనులు మీరు ఎవరిని చూసినా అమ్మో న్యూస్ ఛానల్ పెట్టే వనుకో ఈ సమాసానికి దృష్టాంతంగా కనపడు ఓకే మహారౌరవాది గొప్ప రౌరవము మొదలైన అనేక అనేకములైనలయ్యందు గత వెళ్ళిన వారి యొక్క నరకములను గత పొందిన వారి యొక్క హాహా అయ్యో అయ్యో అనే ఇత్యాది మొగలైన పూజిత కోటల యొక్క కోటల నుండి ఆక్రోషరగా బిగ్గర ఏడ్పుల నుండి ఉద్భుత పుట్టిన మహారవే పెద్ద గోమల కలిగినట్లు అది సంసార సముద్రం ఇప్పుడు ఇంట్లో రౌరవము ఉన్నది నరకానికి పేరు నరకం ఆ పేరులో చాలా పెద్ద నరకం ఉంది అంటే చాలా దాని నుంచి బయటపడడం కష్టం దాంట్లో చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అది పెద్ద మహా ఆ పేరు ఎలా వచ్చిందంటే అని ఒక జంతువు అది కొమ్ముల లేడీ రురు అంటే కొమ్ముల లేడీ ఈ కొల లేళ్లు వీణి అన్ని వైపుల నుంచి పొడిచి పొడిచి పొడిచి హింసిస్తాయి అంటే అటువంటి హింస ఉండే నరకము కనుక దానిపై రౌరవము అని పేరు భోజనం అయిన తర్వాత ఏమంటారు రౌరవే పుణ్య అని అంటారు విన్నారా పుణ్య నిలయం కాదు అదే అపుణ్య నిలయం రౌరవైపుణ్య నిలయే రౌరవైపుణ్య నిలయే అది రెండో భాగం రౌరవైపుణ్య నిలయే అర్థినాగం దత్తం అక్షయ్యం అక్షయము ఉపతిష్ట అంటే ఆ మహాపాపస్థానమైనటువంటి రౌరవ నరకంలో పండుంటారు ప్రాణులు వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాము ఆ నీళ్లు వాళ్ళని చేరుగాక అని పాపం వీడు వాళ్ళని కరుణతో నీళ్ళు ఇస్తాడు రౌరవైపుణ్య నిలయే నివాసినాం రౌర వైపుణ్య నిలయే నివాసినాం అర్థిన అమృతం దత్తమక్షయ్యముపతిష్ట ఆ లేళ్ళు కొమ్ములతో పొడుస్తూ వీళ్ళని హింసిస్తూ ఉంటాయి అక్కడ ఉంటాడు అక్కడి నుంచి తప్పించుకోలేడు ఎక్కడికి వెళ్ళినా ఇటు నుంచి అటు నుంచి వచ్చి వేళ్ళు పొడి సంసారం అలాగే ఇక్కడ ఎవరిని తప్పించుకోలేరు భార్య నుండి తప్పించుకోలేడు కొడుకుల నుంచి తప్పించుకోలేడు భావమర్గుల నుంచి తప్పించుకోలేడు అప్పులు చేసిన వాడు అప్పుల దారుల నుంచి ఆత్మహత్య చేస్తూ సరే ఎటు పరిగెత్తినా వీళ్ళు వస్తూనే వీడు హృషికేశ్ వెళ్ళిపోయినా భార్య వచ్చేస్తున్నాడు లేకపోతే కొడుకులు వచ్చేస్తాడు లేకపోతే టెలిఫోన్లు చేసేస్తాడు రౌరావు నరకరావు నేళ్ళు కొమ్ములతో పొడి చేసినట్టుగా అలా పొడుస్తూనే ఉంటారు బాబు మృగ్ వచ్చేస్తాడు హృషికేష్ అప్పుడు ఆశ్రమాలను నిండా బావమృగులే వాళ్ళు వదిలిపెట్టరు వీడు సంసారం వదిలిపెట్టేలాడు అనుకుంటాడు తప్ప వదిలిపెట్టే ప్రసక్తే లేదు బావ మరీ మేనత్త కొడుకు మేనమావ కొడుకు వీళ్ళందరూ వచ్చేసి ఆశ్రమాల్లో చేరేసి మా అన్నయ్య మా బావ ఎవరో సన్యాసి ఉంటారు కాబట్టి సంసారం అంటే అలా ఉంటుంది సత్యావదయాహింసమృత పాఠేయ పూర్ణజ్ఞానోడు శమదమృత పాఠేయ పూర్ణ జనోపే అంటే మరి ఈ సంసార సముద్రంలో నుంచి బయటపడడానికి ఏదైనా పడవ ఉందా ఉంది ఏమిటా పడవ అంటే పూర్ణమైన ఆత్మతత్వం యొక్క జ్ఞానమే పడవ మరి సంసార సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తుంటే చాలా టైం పడుతుందేమో ప్రయాణానికి మరి మధ్యలో తిండ్ ఉంటుందా ఉంటుంది ఏమిటా తిండి ప్రయాణం మధ్యలో తిండి దాన్ని పాఠేయము అంట ప్రయాణం మధ్యలో ప్యాక్ చేసి పెట్టుకున్న తిండి అదేమిటో తెలుసిన సత్యము రుజుప్రవర్తన అంటే చిన్నమైన స్వభావము దానము దయ అహింస అహింస కాదు ఓకే అహింస మనోనుగ్రహము ఇంద్రియనుగ్రహము ధృతి అంటే ధైర్యము మొదలైన ఆత్మగుణములు ఏవైతే ఉన్నాయో ఆత్మగుణములు ఎన్నొచ్చాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే అష్టవు ఆత్మగుణా అనే ఆపస్తంభ మహర్షి లెక్క పెట్టారు ఎనిమిది ఆత్మగుణములను లెక్క పెట్టాయి చతు సంస్కారా నలభై నాలుగు సంస్కారములు సంస్కారం అంటే ఆయన అభిప్రాయం ఎనిమిది ఆత్మగుణముగా లెక్క పెట్టాడు ఆ ఎనిమిది పెట్టుకుంటారు ఈయన ఆత్మగుణ శబ్దం అపస్తంభుడు యొక్క శబ్దం ఉన్నాయి అవి కోర్టు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అపస్తంభుడు ఉంటే ఎనిమిది ఉండాలి ఎనిమిది ఉన్నాయి అయితే అక్కడతో అపేక్షర్లేదు ఇంకా ఇలాంటి మంచి గుణాలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇది ఆహారం ఈ మధ్యలో ప్రయాణముల మధ్యలో ఉండే తిండిది పూర్ణ ఆత్మ యొక్క జ్ఞానమే పడవ ఈ ఆహారమును సేవిస్తూ ఆ పొడవలో పయనిస్తే మీరు ఈ సంసారం నుంచి బయటపడిపోతారు సత్యము రుజుప్రవర్తన దానము దయ అహింస మనోనిగ్రహము ఇంద్రియ ధైర్యము మొదలైన ఆత్మగుణముల అనే పాఠేయము అనగా మార్గమధ్యముందలే ఆహారము పూర్ణ జ్ఞాన ఆహారముతో కూడిన పూర్ణ ఆత్మతత్వము యొక్క జ్ఞానము అనే నావ కలిగినట్టు ఆ నావలో తెచ్చితే మీరు సముద్రం నుంచి బయటపడుకోవచ్చు ఏమండి మరి దాంట్లో దారి తెలియదు కదా సముద్రంలో దారి తెలియదు కదా దారి ఉంది సత్సంగ సర్వత్యాగ మార్గే సత్సంగము అన్నింటినీ విడిచిపెట్టుట అనే దారి కలిగినట్టు దారి కలిగినట్టు అంటే నావిగేషన్ అనమాట నావిగేషన్ చేయాలి కదా సముద్రంలో కాబట్టి మనము ఈ సముద్ర ప్రయాణం జీవితం అనే సముద్ర ప్రయాణానికి తిండి పెట్టుకోవాలి ఏమిటా తిండి సత్యము నావని పట్టుకోవాలి ఏమిటా నావ పూర్ణమైన ఆత్మతత్వం అనే నావ ఆత్మజ్ఞానం అనే నావ మరి నావిగేషన్ ఉండాలి కదా అంటే సత్సంగము తర్వాత సర్వ త్యాన్నించని వదాంధ్రవరోహుని విడిచిపెట్టుకుంటూ పోవడము ఇదే నావిగేషన్ నువ్వు త్యాగం చేసుకుంటూ పో నువ్వు తప్పనిసరిగా సరైన దారిలో నడుస్తున్నట్లే అది నావిగేషన్ సత్సంగం చేసుకుంటూ పోవాలి సత్సంగం ఉండాలి త్యాగం ఉండాలి ఈ మీ దారి సరిగ్గా ఉన్నట్లే మోక్ష తీరే మరి ఆడలు తీరము లేదన్నారు పై ఇంతకు ముందు ఉంది కనపడదప్పుడు ఇప్పుడు ఉంది ఏంటంటే మోక్షమనే ఆవలి గట్టు కలిగినంటే మనం నిత్యం అనుభవిస్తున్నా అని అర్థం మహతి పెద్ద అన్నవే సంసారమునే సముద్రముందు ఆ దేవతలు పడిపోయి అంటే దేవతలు కూడా సంసార సముద్రంలో పడిపోయారు ఇప్పుడు మీరు చూసుకోండి మామూలుగా కష్టపడి పనిచేసి ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడుతూ ఉంటారు జనరు వాళ్ళు ఎలాగో కష్టాలను అనుభవిస్తారు మరి డబ్బున్న కష్టం ఉంటుందా ఉండగా ఉంటుంది డబ్బున్న వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది ఒకప్పుడు వాళ్ళకి కష్టం ఉంటుంది వాళ్ళేనండి దేవతలు ఇప్పుడు బొంబేలోనూ అక్కడ ఉంటారు వాళ్ళే దేవతలు వాళ్ళ కష్టాలు ఉంటాయి మనకేమనిపిస్తుంది వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నావు వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి మాకంట ఎక్కువ కష్టాలు ఉంటాయి అలా ఉంటారు తర్వాత రోగాలు ఉంటాయి తర్వాత బెంగలు ఉంటాయి ఆస్తి అంతా ఏం చేయాలో అర్థం కాక సతమతమంటూ ఉంటారు ప్రతి కెరీర్లో ఎవేవో ఆటంకాలు ఉంటాయి వాటితో సతమతమవుతూ ఉంటాయి వాళ్ళ జీవితం చూస్తే భయం వస్తుంది కానీ మహాసముద్రంలో పడిపోయారు ఈ తస్మా అగ్దాక్షవ్యాఖ్యాత జ్ఞానకర్మ సముచ్చూత సాలం సంసార దుఃఖోపశమాయ ఏమిటండి దీని అర్థం ఏంటి అత్ర అంటే ఈ ప్రకరణంలో ఇలా చెప్పారు కదా దీని అర్థం ఏమిటి మీ శృతి చెప్పదలుచుకున్నది ఏమిటి వివక్షిత అర్థ అంటే శృతి ఏదో కథ చెప్తోంది ఈ కథ వెనకాల ఏదైనా సందేశం ఏదైనా ఉందా చెప్పగోరిన సందేశం ఉంది ఈ శృతి ఇది అయితలేదు ఆరణ్యకంలోని ఉపనిషత్తిని అయితలేదు ఆరణ్యకంలో అంటే దీనికి ముందున్నటువంటి ప్రకరణంలో జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పారు అందుకోసమే ఈయన అది కూడా పెట్టి పుస్తకం వేశారు జ్ఞానం అంటే ఉపాసన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కానీ కర్మ కలిపి చేసుకోవాలి ఇప్పుడు కర్మ ఒక్కటే సాధారణంగా జనులు కర్మ ఒక్కటే చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఉపాసన తెలియదు ఉపాసన చేసేటువంటి ఆ సంస్కారం ఉపాసన అంటే కదలకుండా ఒక చోట అలా ధ్యానంలో ఉండాలి అది ఉండలేరుగా కర్మ చేస్తారే తప్ప అలా ఇప్పుడు ఉదయం ఒక కర్మ చేసి ఓ రెండు గంటల సేపు ధ్యానం చేసుకో అంటే చేయగలదు కదా మీరు అంచేత మూడు గంటలు కర్మ చేస్తాయి మూడు గంటలు కర్మ చేయాలంటే ఏమిటి చండీ హోమం నాలుగు సార్లు చేయంటారు లేదా మూడు సార్లు చేయండి ఒకసారి చేయడానికి గంట పడుతుంది మూడుసార్లు చేయంటారు ఎందుకంటే టైం సరిపడదు కదా టైం నుండా జనులు కేవల కర్మ ప్రధానంగా ఉంటారు ఇప్పుడు ఈ దేవాలయాల్లో కర్మ తప్పు ఇంకెవర ఉంటుందా కేవలం కర్మే ఉంటుంది ఆ ఆ దేవుడి విగ్రహాన్ని నిన్నటి పువ్వులు గంధం ఇవన్నీ తీసేస్తాడు ఆ వస్త్రం కూడా తీసేసి కొత్త వస్త్రం కడితే కడతారు ఏమో ఏదో ఏడుస్తారు నేను ఊహిస్తున్నాను ఆ పువ్వులు కొత్త పువ్వులు పెట్టి కొత్త చందనది పెట్టి అలంకారం చేస్తాడు దేవుడికి అలంకారం వీడు చేస్తారు వీడికి దేవుడు అలంకారం కాదు వీడు దేవుడికి అలంకారం అంటే వీడు తీయకపోతే దేవుడు అలా పడుతుంటాడు ఎంటైర్ సిస్టమ్ ఈ సంథింగ్ నేను గడపడా సో వాడు అంత అలంకారం చేసి ఏదో పూజ మొదలు పెడతాడు అక్కడ కూర్చొని అక్కడ ఆ పాదాల దగ్గర పూజ చేస్తాడు లేకపోతే విగ్రహాలను పూజ చేస్తాడు బయట ఉత్సవ విగ్రహాలను మళ్ళీ ఇంకొకటి పెడతాడు అక్కడ పూజ చేస్తాడు మళ్ళీ క్షేత్రపాలకుడు గేట్ కీపర్స్ వాళ్ళకి పూజ చేస్తాడు ఆ తర్వాత చక్కడానికి పూజ చేస్తాయి బల్యం పట్టుకుంటే బల్యానికి పూజ బల్యం అంటే వెంకటేశ్వర స్వామిని పట్టుకోవడం పట్టుకుని దేవతలు పట్టుకుంటారు బల్యం పట్టుకుని దేవతలు లేరా మరి ఉన్నారు కదా అంటే ఏంటి బల్యము అలాంటివి ఏవో పూజలు ఉంటాయి ఆ పూజలన్నీ చేస్తారు ఈరోజు పదిన్నర పదకొండు అవుతుంది ప్రసాదం తయారు చేసి దేవుని విద్య తను తన్నంత తిని పెట్టినంత పెట్టి తలుపు తనకు కర్మ తప్ప ఇంకేం ఉండదు అలా ఉండకూడదు ఉపాసన కూడా ఉండాలి కర్మ ఉపాసన కలిపి చేయాలి అలా చేస్తే ఏమవుతుందండి ఐకర అరణ్యకంలో అలా చెప్పారు జ్ఞానకర్మ సముచ్చయం అలా చేస్తే మీకు ఫలం ఏమవుతుందో ఆ దేవతలో ఐక్యమైపోతారు అప్యయము అనే మాట దేవతాప్యయము ఇది ఇది మామూలుగా వేదంలోనే ఉంటుంది ఉపాసన వేదంలోనే ఇలాంటి ఫలాన్ని చెప్పారు పురాణాల్లో చెప్పడం పురాణాల్లో ఐక్యమైపోవడం అనేది కుదరరు వేదంలో కుదురుతుంది ఎందుకంటే వేదంలో దేవతలు శక్తి రూపంలో ఉంటారు కాబట్టి మీరు శక్తి స్వరూపులే దేవతాశక్తియే ఈ అల్పమైన శక్తి వెళ్ళి అధికమైన శక్తిలో విలీనముకుట సంభవం అవుతుంది అంచేతక్కడ వేదిక ఉపాసనలలో అక్ష్యయము అనేది ఉంటుంది ఆ దేవతలో విలీనముగుట అనేది ఉంటుంది పురాణ ఉపాసనల్లో అది కూడా ఉంటుంది ఎందుకంటే పురాణ ఉపాసనలలో దేవతలకి శరీరం ఉంటుంది వాళ్ళు కూడా సంసారం ఉంటుంది భార్య పిల్లలు ఉంటారు వాడితో ఐక్యం అవ్వడం ఎక్కడ కుదురుతుంది అంచేత పురాణ ఉపాసనల్లో వీళ్ళు ఎలా పెడతారంటే అది ఆ లోకానికి వెళ్ళి అక్కడే ఉంటారు అని పెట్టారు అత్యయం అనేది పురాణ ఉపాసనలకి కుదరదు ఎందుకంటే ఆయన ఆ దేవుడు భార్య పిల్లలతో నివాసం చేసుకుంటూ ఉంటాడు మీరు వెళ్ళి ఆయనతో కలుస్తానని ఎక్కడ కుదురుతుంది అది కుదరదు ఆయన భార్య చేప కొట్టి సరి వస్తున్నారు పండించే కుదరదు కానీ వైదిక ఉపాసనలు అలా దాంట్లోకి ఉంటుంది సెపరేషన్ ఉంది కొంత ఇంపార్టెన్స్ ఉంటాయి అంటే వైదిక ఉపాసనలో గొప్పది మీరు అగ్నిదేవతను ఉపాసన చేస్తే మీరు అగ్ని అగ్నిలో విలీనం అయిపోతారు అంటే అగ్నిదేవత అయిపోతారు వాయువును ఉపాసన చేస్తే వాయుదేవత అయిపోతారు అది ఆ రకమైన కర్మలు కలిపి చేయండి ఈ ఫలాన్ని పొందండి అనే అంచరేయ ఆరంగంలో చెప్పారు కానీ ఇప్పుడు మనకేం తెలిసింది ఆ దేవతలు కూడా సంసారంలో పడిపోయారని చెప్పారు కనుక ఆ దేవతలలో కలిసి విలీనమై వీడు ఉపాసనా కర్మ ద్వారా ఆ దేవతలో కలిసి విలీనం అయిపోతాడు అప్పుడు వీడికి సంసారం కొనసాగుతుందా అంతమవుతుందా కొనసాగుతుంది ఒకవేళ సంసారం అంతమవ్వాలంటే జ్ఞానకర్మ సముచ్చయం చేతను దేవతలో విలీన మొగుటతే సరిపాడాదు అని తెలిసిందా లేదా అది అగ్ని మొదలైన దేవతలలో విలీన మొగుట అనే రూపంలో ఉండే ఏ కర్మఫలము వైఖరేగా ఆరంజకంలో స్పందించబడినదో దేని కర్మఫలము జ్ఞానకర్మములను కలిపి అనుష్ఠించుటకు ఫలమై ఫలముగా పుట్టేటువంటి కర్మఫలము దానివలన మీరు దేవత అగ్ని మొదలైన దేవతలో విలీనమైపోతారు ఆ కర్మఫలం ఏదైతే వర్ణింపబడినదో ఆ గతి గతి అంటే కర్మఫలం అని అర్థం ఏదైతే వర్ణింపబడినదో అది ఆ గతి కూడా నాం అంటే సరిపడదు దేనికి సరిపడదండి సంసార దుఃఖము పూర్తిగా తొలగకు సరిపడదు ఎందుకంటే మీరు అగ్నిదేవతలో విలీనమయ్యారనుకోండి అప్పుడు అగ్నిదేవతకి ఆకలి దప్పికల బాధ ఉన్నది అది మీకుంటుంది ఏ దేవతలో విలీనమైనా కూడా ఆకలి దప్పికల బాధ ఆ దేవతలకు కదా మీకు కూడా ఇది వైదిక ఉపాసన సందర్భంలో చెప్పే మాట కర్మ ఫల జ్ఞాన కర్మ సముచ్చయ ఫలభూతమైన ఏ గతి జీవగతి గలదో అది సంసారం బయటికి తీసుకువెళ్ళేందుకు సరిపడదు అని బయటిక ఉపాసన సందర్భంలో చెప్పాడు దీన్నే నేను పురాణోపాసనకు అన్వయించి నేను చెప్తా ఉన్నా కర్మోపాసనల సముచ్చయము ఎంత గొప్పదైనా దాని నుండి వచ్చేటువంటి ఫలము నిన్ను సంసార సముద్రము నుంచి గట్టు ఎక్కించేందుకు సరిపడదు ఆ శక్తి రూపమైనా కథండది కథకి అభిప్రాయం నిజంగా ఆక్రవేసిందని కాదు సంసార సముద్రం నుంచి బయటపడుతా అనేది కూడా అంతే అది అర్థవాదే అది అర్థవాదే అది అంతే ఓకే ఆ శక్తికి కూడా ఏదో ఆహారం కావాలి కదా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా బల్బులు ఫ్యాన్లు ఏదో ఒకటి దానికి అవగాహన పడుతూ ఉంటాయి అగ్నికి ఇంధనం కావాలి ఎత ఏం తస్మాదేవం విదివా పరం బ్రహ్మ ఆత్మా ఆత్మనుసర్వభూతాం జో వక్ష్యమాణ విశేషణ ప్రకృత జగదుపత్తిస్థితి సంహారహేతు సహంసారదుమనాయ రెండు వలనైతే ఈ ప్రకారముగా నున్నదో అంటే ఎందువలనైతే కర్మజ్ఞాన సముచ్చయము వలన సంసార గతి సంసార సముద్రము నుండి బయటపడుట సంభవము కాదో తస్మాత్ అందువలన ఏవం విధిత్వ ఈ విధముగా తెలుసుకుని ఈ విధముగా తెలుసుకుని అంటే అర్థమేంటి సంసారమనే సముద్రము చాలా భయంకరమైనది దాని నుండి కర్మజ్ఞాన సముచ్చయ ఫలముతో బయటపడుట కుదరదు అని తెలుసుకుని తెలుసుకుని ఏం చేయాలండి సహ వేదిత్య ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అదెందుకు అంటే సర్వ సంసార దుఃఖము పూర్తిగా తొలగిపోవట కొరకై ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి కాబట్టి ఇంతకు ముందు రెండు వెళ్ళాయి కర్మ ఉపాసనలు వాటి సర్వ సంసార దుఃఖము తొలగుట కుదరరు సర్వసంసార దుఃఖము తొలగాలి అంటే విద్య జ్ఞానము వల్ల మాత్రమే అది సంభవము ఆత్మస్వరూపమును తెలుసుకుని బలెను ఏమిటండి ఆత్మ పరం బ్రహ్మ అదియే సర్వప్రకృతికి అతీతమైనటువంటి నిర్గుణ బ్రహ్మ ఆత్మ అదియే అంతరపమైన స్వరూపము ఎవరికి ఆత్మన నీకు సర్వభూతానా సకల ప్రాణులకు కూడా ఆ పరబ్రహ్మయే అంతరతమైన స్వరూపము ఆ పరబ్రహ్మ గురించి ఇంకా అనేక విశేషణాలు చెప్పబోతున్నారు ఈ ఉపనిషత్తులోనే ఈ అధ్యాయంలో ఈ ఖండ అయిన తర్వాత తరువాత అధ్యాయంలో ఆ పరబ్రహ్మ గురించి అనేక విషయాలు చెప్పబోతున్నారు అయితే మరి ఆ పరబ్రహ్మ గురించి చెప్పబోతున్నారా ఇప్పుడు చెప్పట్లేదా అంటే ఇప్పుడు చెప్తున్నారు ప్రకృత జగదుత్పత్తి స్థితి సంహార సంస సంహార హేతుత్వేన దాన్ని అన్వయం సరిగ్గా చేయాలి జగదుత్పత్తి స్థితి సంహార హేతుత్వేన ప్రకృత అంటే చెప్పబోతున్నారు అనేప్పటికీ అయితే ఇప్పుడు ఇంకా వేరే ఏదో చెప్తున్నారేమో అనుకోవద్దు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఎటు వచ్చి భవిష్యత్ రాబోయే ఖండలో ఆ పరబ్రహ్మ యొక్క అనేక లక్షణములను చెప్పబోతున్నారు ఇప్పుడు కేవలము ఆ పరమాత్మను జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణముగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతంలో ఆత్మయే సృష్టించింది అని చెప్పారు కదా సృష్టించింది సృష్టించిందాన్ని నిలబెడుతోంది అని చెప్తున్నారు కదా ఇంకా సంహారం కూడా వస్తుంది కాబట్టి ప్రకృతంలో ఆ పరమాత్మ గురించి కేవలము ఈ ఆ సృష్టి చెప్తున్నారు సృష్టి స్థితి సంహారములకు కారణము అని చెప్తున్నారు ఇంకా అనేక లక్షణాలు చెప్పబోతున్నారు అటువంటి పరమాత్మ పరబ్రహ్మ సకల ప్రాణులకు ఆత్మ దాన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటే సర్వ సంసార దుఃఖము తొలగిపోవడం ఫాలో అవుతున్నా నేను వాక్యాలంతా కూడా జాగ్రత్తగా కవర్ చేసుకొస్తున్నాను తస్మాత్ పంథా ఏతత్ కర్మ ఏతత్ బ్రహ్మ ఏతత్ సత్యం ఏ తత్పర పరబ్రహ్మాత్మజ్ఞానం స్వాతాలు వాళ్ళ ఐదు రే ఆరంగంలో చెప్పిన వాక్యాన్ని కోర్టు చేస్తున్నారు ఏమని ఏ సహా పంథ ఇది ఏ దారి దేనికి దారి మోక్షానికి ఓకే ఏమంటే కర్మ చేయాలి కదా కర్మ కావాలి కదా కర్మ లేకపోతే ఎలా కుదుతుంది అని ఒక నన్ను అడిగారు ఏమంటే వీళ్ళందరికీ నేను ఒక విద్యార్థులు ఉన్నారు ఏతత్కర్మ అంటే అర్థం ఏంటంటే కర్మ ఉద్దామని అంటాడు అంటే దానికి సమాధానం నీ తలకాయ ఇదే కర్మ కాబట్టి ఇదే కర్మ అంటారు ఇదే కర్మ అంటే దీన్ని కర్మను చెప్పడం ముందు అభిప్రాయం కాదు హేత కర్మ అంటే ఈ జ్ఞానమే కర్మను చెప్పుడే ముందు అభిప్రాయం కాదు కర్మ కర్మను ఊరికే ఇబ్బంది పడకు ఈ జ్ఞానమే నువ్వు చేయదగదు ఈ ఓకే అంతే తప్ప కర్మా జ్ఞానం ఒకటని కాదు ఇప్పుడు నను ఒక పది రెండు విద్యార్థులను పోగేశారు ఒక ఆయన వాళ్ళకి ఏదో వేదాంతం బోధించడానికి వాళ్ళు వేదాంతం చదువుకోవడానికి వచ్చారు ఆయన నన్ను అడిగారు వీళ్ళకి ఏ కర్మ చేయిస్తే వేదాంత జ్ఞానానికి ఉపకారం అవుతుంది అని అడిగారు సాధన చతు ఉంది కదండి అది చేయించండి అంటే కర్మ కర్మమా నీ కర్మ కూడా అదే కర్మ అని చెప్పాను మేడం అలాగే ఏష పంథా ఇదే దారి మరి ఇదే దారి అంటే జ్ఞానమే దారి అని మరి కర్మ మాట ఇదేనా కర్మ ఏ తత్కర్మ తర్వాత ఇదే బ్రహ్మ కూడా ఆత్మ అంటున్నారు మీరు అదే బ్రహ్మ మరి సత్యం మాట ఏమిటి ఇదే సత్యం దారి అందరికీ ఈ మాటలు ఉంటాయి కొంతమంది మాకు దారి ఏదంటాడు ఈ ఆత్మజ్ఞానమే కొంతమంది మేము చేయాల్సిన కర్మ ఏదంటాడు ఈ ఆత్మజ్ఞానమే కొంతమంది పరమాత్మ ఏదంటాడు పరబ్రహ్మ ఏ కొంతమంది సత్యం ఇదే కొంతమంది నాస్తికులు ఉంటారే వాళ్ళు ఏమంటారంటే మాకు సత్యం కావాలంటారు నువ్వు కావాలన్న సత్యము ఇదే ఏమిటి ఇది ఏతత్ అంటే ఏమిటిది ఏషత్ పంతహ పుణ్యంగా కనుక ఏషింది కర్మా బ్రహ్మా నపంసంగా ఏ తొచ్చింది ఏమిటిది ఏదే తత్పర బ్రహ్మాత్మ విజ్ఞానం ఏది సర్వాతిశాయి పరా అంటే సర్వమును అతిశయించే బ్రహ్మగలదు అదే ఆత్మ అని తెలుసుకుంటే ఈ మార్గము కింద తీరకాట్లు బాగా రాశారు బ్రహ్మయే ఆత్మ జ్ఞానము ఉపాసన కాదు కర్మ కాదు నా ఉపాసనం నాపి కర్మ కాబట్టి మీకు మోక్షాన్ని కలిగించేది అర్థమే కానీ దాని దాన్ని దాన్ని మిగిలే మోక్షాన్ని కలిగించేది ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానమే తప్ప ఉపాసన కాదు కర్మ కాదు కాబట్టి మీరు కర్మ అనే మాటని సరైన సెన్స్లో వాళ్ళ అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాడు కర్మ సంస్కారంతో ఉంటాడు ఆరణ్యకం అంటే ఏంటి అంతకుముందు బ్రాహ్మణం ఉంటుంది అంత కర్మలో ఆరణ్యకం అంటే ఉపాసనలు ఆ సంస్కారంలో ఉంటాడు వాడిని ఉద్దేశించి నువ్వు చేయాల్సిన కర్మ ఇదే అమ్మా ఇంకే కర్మ అక్కర్లేదు అని చెప్పడం వల్ల అసలు కాబట్టి జ్ఞానమే ముఖ్యము నాణ్య పంథా విద్యేజనాథా విద్య ఇది మంత్రవర్ణం అంటే ఎందుకనగా ఎలా అనగా మంత్రం అలా చెప్తుంది అంటే మొత్తం మంత్రం అంతా కోట్ చేయదు మంత్రంలో భాగాన్ని కోట్ చేస్తారు అప్పుడు దాన్ని మంత్రవర్ణము ఉంటారు మంత్ర ఏకదేశము అది పార్ట్ ఆఫ్ ది మంత్ర ఏమిటి పార్ట్ అయనాయ అంటే మోక్షము కొరకు అన్య పంథాహ విద్యతే మరి ఒక దారి లేదు ఒక నవలారీత వచ్చాడు నా దగ్గరికి నవల రాసేసాడు అప్పుడే దానికి పేరు పెట్టాలి నవల రాసేసాడు పేరు పెట్టేస్తే ఇంకా ప్రింట్కి ఇచ్చేస్తాడు నన్ను పేరు పెట్టడానికి సలహా అయ్యాడు నన్ను సలహా ఎందుకు అడిగాడంటే సంస్కృతం పేరు పెట్టాలి తెలుగు నవలలకి సంస్కృతం పేర్లు పెడతారు ఇంగ్లీష్ పేర్లు కూడా పెడతారు సినిమాకి ఇంగ్లీష్ పేర్లు పెడతారు తెలుగు సినిమా ఇంగ్లీష్ పేరు ఉంటుంది అలాగే తెలుగు నవలకి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ నేను పెట్టాలి అదో ఫ్యాషన్ ఫ్యాచీగా ఉండాలి పేరు నన్ను అడిగాడు అడిగితే మరి నేను అర్థం ఏమిటి అర్థం వచ్చి ఉండాలి పేరు ఇంకో దారి లేదు అనే అర్థం కావాలి ఆ నవలలో అలా వస్తుందా ఇంకో గతి లేదు ఇంకో ఇది తప్ప మరొకటి లేదు అనే అర్థం వచ్చి నేను దాన్ని పెద్దగా అష్టమేం కదండి చెప్పేస్తాను రాసి వేసుకోండి రాసి ఇచ్చేశాను నాణ్యస్పంథా నేనైతే అయనాయా కూడా పెట్టా నాణ్యస్పంథాహ విద్యతేయనాయ ఆయన అంత పొడుగు వేసుకోబోతున్నాను నాణ్యస్పంథా అయనాయ ఇంకా అది పొడుగేన నాణ్యస్పంథాహ డాష్ డాష్ డాష్ అని పెట్టిచ్చాను అదే పెట్టాడు అలా ప్రచురితమైందానవల అక్కడికి ఆ టాపిక్ అండి అంటే ఆ కథను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని లిటరల్గా తీసుకోకూడదు అనే అభిప్రాయం ఆ కథ యొక్క తాత్పర్యం జ్ఞానం తప్ప మరో లేదు కర్మ ఉపాసనల వల్ల మీరు కేవలం కొంత ఫలాన్ని మాత్రమే పొందుతారు పూర్ణ ఫలము ఆత్మ జ్ఞానము మాత్రమే ణత్పత్తిబీజభూత పురుషం ప్రథమోత్పాదిత ఆత్మానం అశనాయా పిపాభ్యా అన్వవార్జత్ అనుగమితవాయోజ అది సహా ఆత్మ ఆత్మావాధమై వాగ్రహీతి కదా ఆ ఆత్మ ఏం చేసింది ఇంకా ఆత్మ తమ్ అన్వవార్జట్ తమ్మంటే ఆ విరాట్ పిండమును ఆ ఉండే పురుషుడు ఉన్నాడు కదా వాడికి విరాట్ అని పేరు ఆ పురుషుణ్ణి అన్వవార్జట్ అంటే అనుగమింపజేసను అంటే ఆ విరాట్ పురుషుడికి సంయోగమును కలిగించను అంటే ఇప్పుడు బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకి చొక్కా తోడుగుతారు చూడండి ఆ రకంగా ఆ బొమ్మకి ఆ విరాట్ పురుషుడికి ఇంకో లక్షణాన్ని ఇంకో దాన్ని దానికి జత చేసింది ఆత్మ ఆ పరమాత్మ జత చేసింది ఏమిటి అంటే అశనాయా పిపాసభ్యామ్ చొక్కాతో జత కూర్చినది అన్నట్టుగా ఆకలి దర్పికలతో జపకూర్చినది అశనాయా అంటే ఆకలి ఆకారాంత స్త్రీలింగ శబ్దం పిపాస పాతు సన్నంత ప్రయోగం అది దర్పిక ఈ దర్పికలతో సమకూర్చినది దేనిని అవిరాత్ పురుషుడిని అవిరాత్ ఎవరు ప్రథమోత్పాదితం పెండం సృష్టికి మొట్టమొదట క్రియేట్ చేయబడిన పిండలు పెండం అంటే ఫిజికల్ బాడీ దాన్ని ప్రథమోత్పాదితం పెండ దీన్ని ప్రథమ శరీరీ అంటారు ప్రథమ జహ ప్రథమ శరీరీ అని కూడా అంటారు ఓకే తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది ఆ విరాట్ పురుషుడికి కూడా ఆత్మే అయితే ఎందుకని ఆత్మ తన నుండి విరాట్ పురుషుణ్ణి తయారు చేసిందా తనకంటే ఇతరమైన ఉపాధానం నుంచి చేసిందా తన నుండియే చేసినది కాబట్టి ఏ ఆత్మ విరాట్ పురుషుణ్ణి తయారు చేసినదో ఆ విరాట్ పురుషుడు తనకంటే భిన్నము కానే కాదు కాబట్టి ఆత్మానం కాబట్టి సహా ఆత్మ తమ ఆత్మానం మళ్ళీ అక్కడ కూడా ఆత్మయ్యే తర్వాత ఈ విరాట్ యొక్క విశేషం ఏమిటో గోళకము ఇందయము దేవత ఈ మూడు పుట్టడానికి మూలము ఆ విరాట్ పురుషులే విరాట్ పురుషుల నుంచే పుట్టారు కాబట్టి గోళకము ఇంద్రియము దేవత అనే ఆ వరస ఏదైతే చెప్పారో కూడా బీజము అంటే విత్తనము లాంటిది ఈ విరాట్ పురుషుడు దేవస్థాన అంటే గోళకము కరణ ఇంద్రియము దేవత వీటికి వీటి యొక్క పుట్టుకకు బీజము వంటి ఆ విరాట్ పురుషుణ్ణి ఆ పరమాత్మ అశనాయాపిపాసలతో సంయోగము కలుగున్నట్లు చేశు తం అశనాయాపిపాసాభ్యాం అన్వవాజత్ అంటే అర్థం అది అప్పుడు తా ఏనమ్రువం తర్శ కారణభూత అశనాయాది దోషవత్వా సత్కార్యభూతానామీ దేవతానాం అశనాది మత్వం దేవతలకి ఆకలి దప్పికలు ఉన్నాయన్నారు మీరు అవును మరి దేవతలకు ఆపటలు ఆకలి దప్పికలు ఉంటాయి ఎందుకని దేవతలకి కారణం విరాట్ పురుషుడు ఆ విరాట్ పురుషుడికే పరమాత్మ ఆకలి దప్పికలు పెట్టాడు మరి విరాట్ పురుషుడికి ఆకలి దప్పికలు పెడితే ఆ విరాట్ పురుషుడి నుంచి పుట్టిన దేవతలకు కూడా ఆకలి దప్పికలు ఉంటా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఆకలి నాకు ఆకలి వేస్తోంది అన్నాను అనుకోండి అంటే ఇప్పుడు నాకు ఆకలి పొట్టలో ఉంటుంది కానీ చెవికి కూడా ఆకలి ఉంటుంది కళ్ళకి ఆకలి ఉంటుంది అన్నిటి అన్ని అవయవములకు ఆకలి ఉంటుంది అంటే అవి సరిగ్గా పనిచేయకుండా నీరసపడి ఉంటాయి కాబట్టి నాకు ఆకలి ఉంటే నాలో అంతర్భాగంగా ఉండే ఇంద్రియములన్నిటికీ ఆకలి ఉన్నట్లే అలాగే ఆ విరాట్ పురుషుడికి ఆకలి ఉంటే ఆ విరాట్ పురుషుని యొక్క అవయవములైనటువంటి అగ్ని వాయువు మొదలైన దేవతలకు కూడా ఆకలి ఉండుట సహజ చూడండి కారణమై ఉన్న తస్య అంటే విరాట్ పురుషులకు ఆకలి గట్టిగా మొదలైన దోషములు ఉంగుట వలన దోషములు ఆకలి దప్పికలు దోషములే కాదు దోషములెందు అన్నారో తెలిసిన ఆకలి దప్పికలు వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది దాన్ని నివారణ చేసుకోవాలి ఆ కారణంగా దుఃఖహేతుత్వాత దోషత్వం తర్వాత ఆకలి వేస్తే ఏదో ఒక ప్రాణికి ముప్పు పుడుతుంది వీటి ఆకలి ఏదో ప్రాణి నేను హోటల్లో చూశా ఎక్కడ చూశాను ఈ హోటల్ ఈ మధ్యనే చూశా ఈ మధ్యనే నేను ఎక్కడికి వెళ్ళాను అమెరికా వెళ్ళాను అమెరికా క్లీనిక్స్ క్లినిక్స్లో చూశాను ఓ హోటల్కి మామూలుగా అటు కేసు వెళ్ళడం కష్టపడింది ఒకప్పుడు వాటి కోసం దాంట్లో అది షాప్లో పెద్ద మాల్ క్లినిక్స్ లోనే మాల్లో ఏదో వస్తువు కావాల్సి వచ్చి వెళ్తే అటు వెళ్తే అక్కడ ఒక బాక్స్లో గ్లాస్ బాక్స్ లో పేపర్లు ఉన్నాయి జీవించిన పేపర్లు అవి ఆ లోపల ఇటు కదులతో పాలుతూ ఉన్నాయి క్రాప్స్ పెద్ద పెద్దవి ఉన్నాయిస్ అన్నాయి కూడా అవి బతుకున్నాయి ఇటువంటి తిరుగుతూ అవి ఏమిటండి అని నా నమ్మకం ఉండి మరి అవి వాటిని వండుకు తింటారు అంటే వండుకు తింటారంటే సంత అంటే వీడు కొనుక్కునేప్పుడు దాన్ని బతుకు తినడాన్ని కొనుక్కుంటాడు ఓ పేట కావాలన్నారు అనుకోండి మీరు వాడు ఏంటి ఇస్తాడు బాక్స్ తీసుకుని ఆ పేటని ఓ పట్టకాలలో పట్టుకునే బాక్సులో వేసే బాక్సులు మూసేసి మీకు ఇస్తారు ఇంటికి వెళ్ళేప్పుడు బతుకు దాన్ని చంపి మీరు వండుకు అంటే వీడికి ఆకలి వేసినప్పుడు అల్లా ఓ ప్రాణి పోతూ ఉంటుంది అది దోషం లేకపోతే ఆకలి దప్పికలు దోషం ఎందుకు అవుతాయి ఈ కారణంగా దోషం కాబట్టి కారణమై ఉన్న విరాట్ పురుషుడికి కూడా ఆకలి దికలనే దోషము ఉండట ఆ విరాట్ పురుషుల నుంచి పుట్టిన దేవతలకు కూడా ఆకలి దప్పికలు ఉంటాయి స్వభావం కారణం నుంచి వస్తుంది అనే అభిప్రాయం అశనాయా పిపాభ్యామహం స్రస్పారం అబ్రువన్ ఉపత్యే ఆ దేవతలు ఆ దేవతలంటే ఆ కారణముగా అంటే విరాట్ పురుషునికి అశనాయా కారణముగా ఆకలి గట్టికలతో పీడింపబడుతున్న ఆ దేవతను ఈ విరాట్ పురుషుణ్ణి ఇప్పుడు విరాట్ పురుషుడికి ఇంకో పేరు పెట్టారు విరాట్ పురుషుడికి ఏమని పితామహుడు అని పేరు పెట్టారు విరాట్ పురుషుణ్ణి కాదు పితానం పితామహుడు అంటే పరమాత్మే పరమాత్మ పితామహుడే కదా ఎందుకంటే ఈ దేవతలకు పిత విరాట్ పురుషుడు ఆ పితను సృష్టించిన వాడు పరమాత్మ అడు పితామహుడు అడిగాడు ఆ పితామహుణ్ణి ఆ పరమాత్మని అంటే సృష్టి చేసినటువంటి పరమాత్మను ఆ దేవతలు అడిగినవి అబ్రువన్ అని ఉంది తాహ అబ్రువన్ అబ్రువన్ అంటే నో బెర్బోహు కానీ మీరు ప్రవంతంలో చెప్పినట్లయితే శ్రీలింగంలో చెప్పాల్సి ఉంటుంది ఉక్తవత్య ఆ దేవతలు ఆ విరా ఆ పితామహుని అడుగు విరాట్ పురుషుణ్ణి అడిగేదేమీ లేదు విరాట్ పురుషుని శరీరంలో అంగములే వీళ్ళందరూ ఆ పితామహుణ్ణి అడిగినవి ఏమని ఆయతనం అధిష్టానం నహా అస్మభ్యం ప్రజానీహిధస్వ నొరకు ఆయత చతుర్థి మా కొరకు ఆయతనం అంటే నివాసస్థానమును సో అంటే కింద టీకాకారుడు రాశారు మాకు వేరువేరు స్థానములను కల్పించు ఆల్రెడీ సమష్టి స్థానము విరాట్ పురుషుడు ఉండనే ఉన్నాడు శరీరము విరాట్ పురుషుని శరీరము సమష్టి దేవతలకు వేరువేరు స్థానం లేదు ఇంతవరకు ఆ విరాట్ పురుషంలో భాగంగా ఉన్నారు ఇప్పుడు మాకు వేరువేరు స్థానములను కల్పించు పిండి కూడా ఏర్పాటు చేయి అని కోరుకున్నాడు ప్రజానీహి అంటే ధ్యానానికి తెలుసుకోవడం ఇలా ఉపసర్గని బట్టి తెలుసుకోవడం అనే అర్థం కాకుండా ఏర్పాటు చేయడము అని అర్థం విధ ఏం చేస్తారు ఆ అధిష్టానం వేరు వేరు స్థానాలు ఏర్పాటు చేస్తే అక్కడ కూర్చొని తిండి తింటాము ఎస్మిన్నాయతనే ప్రతిష్ఠి సమర్థ సత్య భక్త ఇది ఈ లోటు ఉత్తమ పురుషాయక వచ్చిన ఆ స్థానాన్ని మీరు కల్పించండి మహాత్మా ఆ స్థానంలో మేము సమర్థంగా సమర్థలమవుతాము దాంట్లో స్థిరంగా నిలకడగా ఉన్న మాకు కావలసిన ఆహారమును సంపాదించుకుని తినేటువంటి సామర్థ్యం మాకు వస్తుంది దాన్ని పొందిన వాళ్ళపై మేము ఆహారమును తింటాము అని కోరిన